नमस्कार नाट सिम्युलेषन फर्डार सिस्टम डिजाइन सीआरसी प्रचुरण बी महफा अने रचय रास पुस्तक चलबड़ी द वर्ड याडार ईज अब्रिविएशन फर् रेडियो डिटेन एंड रेंजिंग आर एर्डार अच्छी चलता आरए अटे इेडियो डी अटे डिटेक्षन एंड अ మళ్ళీ ఆర్ అంటే రేంజింగ్ అని దీనికి ఇప్పుడు ఈ పేరు ఎందుకు వచ్చింది చూద్దాం సాధారణంగా ఈ ర్యాడార్ అనే వ్యవస్థలో విద్యుత్ అయస్కాంత తరంగాల్ని ఉపయోగిస్తాం ఈ విద్యుత్ యొక్క పౌన ఎలా ఉంటుంది అంటే రకరకాల బ్యాండ్స్లో ఉంటుంది హెచ్ఎఫ్ హై ఫ్రీక్వెన్సీ అనేది మూడు మెగాహాట్స్ నుంచి ముప్పై మెగాహాట్స్ బ్యాండ్లో ఉపయోగిస్తాము అంటే హెచ్ఎఫ్ ఉపయోగించే ర్యాడార్లు ఉంటాయి అలాగే విహెచ్ఎఫ్ వెరీ హై ఫ్రీక్వెన్సీ అంటాం అక్కడ హెచ్ఎఫ్ అంటే హై ఫ్రీక్వెన్సీ అని విహెచ్ఎఫ్ అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ అని ఇది ముప్పై మెగాహెట్స్ నుంచి మూడు వందల వరకు విస్తృతి కలిగి ఉంటుంది తర్వాత యుహెచ్ఎఫ్ ఇది మూడు వందల నుంచి మూడు గిగా అని కొన్ని పుస్తకాలు రాస్తుంటుంది ఇక్కడ ర్యాడార్కి సంబంధించినంత వరకు మనము వన్ గిహా వరకు యూహెచ్ఎఫ్ ఉన్నట్లుగా భావించవచ్చు అలాగే మరికొన్ని బ్యాండ్స్ ఉంటాయి అయితే మూడు గిగా హైడ్సా ఒక గిగా హైడ్సా అనేది వివిధ అప్లికేషన్స్ని బట్టి ఉపయోగిస్తూ ఉంటారు ఉదాహరణకి మీరు మైక్రోవేవ్స్కి సంబంధించిన పుస్తకాల్లో చూస్తే అక్కడ యుహెచ్ఎఫ్ బ్యాండ్ మూడు గిగా వరకు ఉన్నట్టుగా వ్యక్తపరుస్తూ ఉంటారు ర్యాడార్ విషయానికి వచ్చేసరికి కాస్త ఆ బ్యాండ్లోనే మళ్ళీ కొన్ని ఉప బ్యాండ్లు ఉన్నట్టుగా భావించుకోవచ్చు వాటికి ప్రత్యేకమైన పేర్లు కూడా పెట్టబడ్డాయి అని మనము అర్థం చేసుకోవచ్చు అయితే మరి ప్రస్తుతం ర్యాడార్ సందర్భంలో మనము మూడు వందల నుంచి ఒక గిగా వరకు యూహెచ్ఎఫ్ అనుకుందాం ఒక గిగా నుంచి రెండు గిగా వరకు ఎల్ బ్యాండ్ అంటాము రెండు GHz నుంచి 4 GHz వరకు ఎస్ బ్యాండ్ 4 GHz నుంచి ఎనిమిది <-Tose> <-Tose> GHz వరకు సి బ్యాండ్ ఎనిమిది గిగా నుంచి పన్నెండు పాయింట్ వరకు ఎక్స్ బ్యాండ్ పన్నెండు పాయింట్ ఐదు నుంచి ప పద్దెండు పాయింట్ నుంచి పద్దెనిమిది గిగా వరకు కేయు బ్యాండ్ పద్దెనిమిది గిగా నుంచి ఇరవై ఆరు వరకు కే బ్యాండ్ ఇరవై నుంచి నల ఇరవై ఆరు పాయింట్ ఐదు నుంచి నలభై గిగా వరకు కేఏ బ్యాండ్ అలా అనుకోవచ్చు అనమాట ఇలా పేర్లు పెట్టుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ర్యాడార్స్లు తయారు చేసేటప్పుడు ఒక్కో బ్యాండ్కి సంబంధించి ఒక్కోలాగా మనము వాటిని నిర్మించాల్సి ఉంటుంది డిజైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అలాగే ఒక్కొక్క బ్యాండ్కి సంబంధించిన ర్యాడారు ఒక్కో రకమైన అప్లికేషన్ని కలిగి ఉండొచ్చు అలా ఇన్ జనరల్ ర్యాడార్ సిస్టమ్స్ యూజ్ మాడ్యులేటెడ్ వేవ్ ఫామ్స్ అండ్ డైరెక్టివ్ యాంటీనాస్ టు ట్రాన్స్మిట్ ఎలక్ట్రోమ్యాగ్టిక్ ఎనర్జీ ఇంటు ఏ స్పెసిఫిక్ వాల్యూమ్ ఇన్ స్పేస్ టు సర్చ్ ఫర్ టార్గెట్స్ సాధారణంగా ర్యాడార్స్లో మనం ఉపయోగించే విద్యుత్స్కాంత తరంగాల్ని ఒక ప్రత్యేకమైన విధంగా మలిచి అంటే మాడ్యులేట్ చేసే అన్నాం కదా మాడ్యులేట్ అంటే ఒక ప్రత్యేకమైన విధంగా మలిచి డైరెక్షనల్ యాంటీనాస్ ఉపయోగించి సాధారణంగా డైరెక్షనల్ యాంటీనాస్ అంటే ఒక ఫలానా దిశలో అవి అత్యధికంగా శక్తిని విడుదల చేయగలిగి ఉంటాయి అన్నమాట ఎందుకంటే సాధారణంగా ర్యాడార్ నుంచి ఒక యాంటీనా నుంచి మనము తరంగాల్ని బయటి పంపిస్తున్నప్పుడు అవి అన్ని వైపులకి వెళ్ళాయి అనుకోండి అప్పుడు ఏదైనా ఒక ఫలానా ప్రత్యేకమైన దిశ తీసుకున్నప్పుడు ఆ దిశలో ఆ శక్తి యొక్క బలం ఎంత అన్నప్పుడు అది తక్కువ ఉంటుంది ఎందుకంటే అన్ని వైపులకి అది విస్తరించింది కాబట్టి అలా కాకుండా మనము అవసరాన్ని బట్టి మనకి ఒక ఫలానా ప్రత్యేకమైన దిశలోనే ఎక్కువ శక్తి విడుదలవ్వాలి తక్కిన దిశల్లో దాదాపు సున్నా లేదా అసలే ఏమి విడిదల కాకుండా ఉండాలి అంటే అలా కూడా మనము యాంటినాల్ని నిర్మించుకోవచ్చు అలాంటి నిర్మించబడిన యాంటీనాల్స్ని మనము డైరెక్షన్ యాంటీనాస్ అని పిలుస్తామన్నమాట అయితే సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు మనకు అన్ని వైపులకి సమానంగా శక్తిని విడుదల చేసే యాంటీనాల్ కూడా అవసరం పడతాయి అలాంటి యాంటినాల్ని మనము ఓమ్ని డైరెక్షనల్ యాంటీనాలు అని పిలుస్తాము రేడార్స్ యొక్క ప్రధాన సూత్రం అంటే అది పని చేసే ప్రధాన సూత్రం ఏమంటే విద్యుత్ యస్కాంత తరంగాన్ని మనము ఒక ప్రత్యేక దిశలో పంపించినప్పుడు ఆ దిశలో లక్ష్య వస్తువు మనం సాధారణంగా టాబ్లెట్ అని ఉంటాం అలాంటిది ఏదైనా దానికి తారసపడితే ఈ విద్యుత్ తరంగాలు దాన్ని తాకి అందులో కొంత భాగం వెనక్కి వచ్చే అవకాశం ఉంది అయితే వెనక్కి వస్తుందా రాదా అనేది రకరకాల కారణాలపైన రకరకాల కారణాల మీద ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు ముఖ్యంగా యుద్ధక్షేత్రాలకు సంబంధించిన విమానాల విషయంలో ర్యాడార్కి చిక్కకుండా ఉండేలాగా తమ విమానాలని తయారు చేసుకుంటూ ఉంటారు వివిధ దేశాల వారు అంటే ఒక విమానం మీద ర్యాడర్కి సంబంధించిన విద్యుత్ తరంగాలు పడ్డా కూడా అవి మళ్ళీ వెనక్కి మళ్ళీ పోకుండా ఒకవేళ అదే దిశలో మరలిపోకుండా వీలైతే అంతా పూర్తిగా చెల్ల అంటే విమానం మీద పడ్డ విద్యుత్ తరంగాలు అన్ని వైపులకి చెల్ల లేదా అవి పూర్తిగా ఈ విమానం చేత స్వీకరింపబడే గ్రహింపబడేటట్టు గ్రాహ్యమైపోయేటట్టు కూడా చేయవచ్చు అనమాట అలాంటి సాంకేతికత కూడా ఉంది ఒకవేళ కొంత భాగం వెనక్కి తిరిగి వస్తే అప్పుడు ఆ తిరిగి వచ్చిన అతి బలహీనమైన సిగ్నల్ ఏదైతే ఉందో ఎందుకంటే ఈ వేవు చాలా దూరం ప్రయాణం చేసి అక్కడెక్కడో ఉన్న టార్గెట్ని ఆ లక్ష్యత వస్తువుని తాకి మళ్ళీ వెనక్కి వస్తుంది కదా ఇలా ఈ ప్రయాణం చేసినప్పుడు అది తన శక్తిని కోల్పోతుంది ఒక ఉదాహరణగా చెప్పాలంటే మనము ఒక మెగావాట్ పవర్ సిగ్నల్ ని పంపిస్తే అది తిరిగి వచ్చేసరికి బహుశా ఒక మిల్లీవాటు ఇంకా అంతకన్నా కాస్త తక్కువ ఉండే అవకాశం ఉంది అంటే చూసారా ఒక మెగావాటు పంపిస్తే తిరిగి వచ్చేసరికి ఒక మిల్లీ వాట్గా వచ్చింది అంటే ఎంత తేడా గమనించండి అది పది పవర్ ఆరు ఇది 10 పవర్ మైనస్ మూడు అంటే 10 పవర్ ఆరు డివైడెడ్ పవర్ మైనస్ మూడు వేసుకుంటే 10 పవర్ తొమ్మిది అంటే అన్ని రెట్లు ఆ సిగ్నల్ బలహీనపడింది అన్నమాట ఇలా ఇంత వీక్గా సిగ్నల్ వచ్చినా సరే మనం దాన్ని గుర్తించి అదిగో ఫలానా చోట ఆ లక్షిత వస్తువు ఉంది అని పసికట్టాలి అంటే అది ఈ ర్యాడర్ నిర్మాణంలో మనము తీసుకునే జాగ్రత్తల మీద ఎంత పకడ్బందీగా తయారు చేస్తున్నామనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు మనము టీ ఈజ్ ఈక్వల్ టు సున్నా అనే సమయంలో విద్యుదయస్కాంత తరంగాన్ని పంపిస్తే అది ఒక దిశలో ప్రత్యేక దిశలో ప్రయాణం చేసి లక్షిత వస్తువుని తాకి తిరిగి వచ్చేసరికి స్మాల్ టి చిన్న టి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్టీ సమయం పట్టింది అనుకుందాం ఈ క్యాపిటల్టీ అనేది సెకండ్లలో ఉంది అనుకుందాం మనం పంపింది టీ ఈజ్ ఈక్వల్ టు సున్నాకి అంటే చిన్న టీ క్యాపిటల్ టీ పెద్ద టీ అనే సమయానికి వచ్చింది కదా అంటే వెళ్ళి రావడానికి పట్టిన సమయం క్యాపిటల్ టీ అని పిలుచుకుందాం పెద్ద టీ అందాం మనకి విద్యుదయస్కాంత తరంగాల యొక్క వేగం తెలుసు ఒక సెకండ్కు అది మూడు ఇంటు పది పూర్ ఎనిమిది మీటర్లు ప్రయాణం చేస్తుంది అని మరి వెళ్ళడానికి దూరము డి అనుకుంటే రావడానికి కూడా దూరము డి అనుకుంటే దాదాపుగా సుమారుగా వెళ్ళడానికి టై సమయం దూరము డి అయితే తిరిగి రావడానికి కూడా దూరము దాదాపుగా డి ఉంటుంది డి రెండు డి కదా ఇప్పుడు ఈ రెండు అనే దూరం ప్రయాణం దీనికి టీ అనే సమయం పట్టింది కాబట్టి మనకి వేగము తెలుసు కదా మూడు ఇంటూ పది పౌర్ ఎనిమిది మీటర్లు ఒక సెకండ్కైతే మరి టీ సెకండ్లకైతే ఎంత దూరము ప్రయాణం చేస్తుంది అన్నది మనము సులభంగానే ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు అనమాట అంతేనా మనము కాంతి యొక్క వేగాన్ని ఇక్కడ ఈ విద్యుదయస్ తరంగాల వేగాన్ని సి అని పిలుచుకుంటే మనకి సిటీ బై ఈజ్ ఈక్వల్ టు డి అని తెలుస్తుంది సరేనా మనము ఈ డీనే రేంజ్ అని పిలుస్తామన్నమాట అంటే సిటీ బై రెండు అనే ఉంది కదా దీన్నే మనము రేంజ్ అంటాము రేంజ్ అంటే మనము ఎక్కడి నుంచి అయితే ఈ దేశ రంగాన్ని పంపుతున్నామో అక్కడి నుంచి ఆ లక్షిత వస్తువు ఉన్న ప్రాంతానికి మధ్య ఉన్న దూరం అన్నమాట మున్ముందు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ర్యాడార్ గురించి మీరు కూడా ఆసక్తిగా ర్యాడార్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రస్తుతానికి సెలవు ధన్యవాదములు ఇట్లు విక్రమ్ భయ్య